సామానాకరణ్యవృఖ్యా తూ వ్యుత్పాద్యమాన బ్రహ్మైవ బ్రహ్మలోక పరమే బ్రహ్మ గమయిష్యూ కానీ తూ వేశారంటే అది షష్టీ సమాసం కాదు మరి ఏమిటది వృత్తి సమానాధికరణ్య వృత్తి అంటే రెండు పదములు ఒకే విభక్తిలో ఉండే సమాసం సా అధికరణం అంటే విభక్తి సమానమైన అధికరణము ఒకే విభక్తిలో ఉండాలి షష్ఠీ తత్పురుషలో బ్రహ్మా అనే పదానికి షష్ఠీ విభక్తి వచ్చింది లోకానే పదానికి ప్రథమా విభక్తి వచ్చింది వేరువేరు విభక్తులు వచ్చాయి రెండు ఒకే విభక్తిలో ఉండే సమాసం ఒకటి ఉంది దాన్ని కర్మధారయ సమాసము అది ఇక్కడ కర్మధారయ సమాసం సృష్టి తత్పురుష కాదు దీనికి నిషాదస్థపతి న్యాయము అని ఒక న్యాయం ఉన్నది నిషాదస్థపతి న్యాయము నిషాదస్థపతి యాజయేత్ అని వాక్యం నిషాదస్థపతిని ఈ యజ్ఞము చేయించవలము యాజయేత్ యజ్ఞము చేయించవలము ఒక యజ్ఞం ఒక రతు అండి ఒక హోమం చిన్న హోమం చిన్నదే అయి ఉంటుంది చిన్నో పెద్దో పొత్తానికి హోమం ఉంది దీన్ని ఎవడు ఎవడి చేత చేయించాలి నిషాద స్థపతి చేత చేయించాలి నిషాద అంటే గుహుడు శబరి వీళ్ళందరూ నిషాదుడు అంటే గిరిజనులు నిషాద స్థపతి అంటే హెడ్ స్థపతి అంటే హెడ్ ఓకే స్థ అంటే ఉన్నాడు పతి అంటే హెడ్ స్థపతి ఆ పదం అలాంటిది స్థపతి అంటే శిల్పి కాదు హెడ్ అని అర్థం ఇప్పుడు నిషాదస్థపతి అంటే ఏమర్థం చెప్తాడు నిషాదానాం స్థపతి అని తత్పురుష చెప్తే ఆ గిరిజనులందరూ ఉన్నారు వాళ్ళందరికీ హెడ్ ఎవరు మహారాజు గిరిజనులకి హెడ్ ఎవరండి మహారాజు ఉంటాడు ఇప్పుడు దశరథ మహారాజు గారు హెడ్ ఈ గుహుడు వీళ్ళందరికీ కూడా కాబట్టి ఇప్పుడు ఈ యాగం ఎవరికే చేయించాలి ఆ మహారాజ్ చేయించాలి షష్ఠీ తృత్పురుష చెప్తే కర్మధారయ్యి చెప్తే నిషాదశ్చ స్థపతిశ్చ అతడు నిషాదుడు అతడు ప్రభు అంటే ఆ గిరిజనులలోనే ఆ తండా ఉంటుంది ఆ తండా హెడ్ ఒకటి ఉంటాడు వాడికే చేయించాలి అతడు కూడా నిషాదుడు అయి ఉండాలి ఆ తండాకి హెడ్ అయి ఉండాలి ఇప్పుడు మనం ఈ యజ్ఞం ఎవరికి చేర్చేయించాలి హైదరాబాద్లో ఉండే మేము చీఫ్ మినిస్టర్ గారు చేయించాలా లేకపోతే ఆ తండాలో ఉండే గిరిజన నాయకుడు చేర్చేయించాలా షష్ఠీ తత్పురుష చెప్తే హైదరాబాద్లో ఉండే చీఫ్ మినిస్టర్ గారు చేయించాలి కర్మధారయ్య చెప్తే గిరిజన తండాలో ఉండే ఆ గిరిజన నాయకుడి చేయించాలి ఇది విచారం దీంట్లో పూర్వపక్షం షష్ఠీతత్పురుష కర్మధారయ్య సమాసం సిద్ధాంతం అక్కడ సిద్ధాంతంలో ఏమని తేల్చారంటే సమానాధికరణ వైయధికరణ రెండు వచ్చినప్పుడు అంటే సమానమైన విభక్తులు వేర్వేరు విభక్తులు అనే రెండింటికి మధ్యలో పోటీ వచ్చినప్పుడు సమాసంలో ఏముందో మనకి ఏం తెలుస్తుంది ఇలాగే చెప్పచ్చు అలాగే చెప్పచ్చు కానీ ఇది రెండు సమాన విభక్తులు ఉన్న సమాసం ఇది వేర్వేరు విభక్తులున్న సమాసం రెండింటికి పోటీ వచ్చినప్పుడు సమానాధికరణమే నెగ్గుతుంది అని తేల్చారు ఆ వ్యాకరణ సూత్రాలు మీమాంసా సూత్రాలు అన్నీ చర్చ చేసి అలా తేలిచారు పూర్వమీమాంసకుల నిర్ణయాలు అయ్యాయి ఆ నిషాదస్థపతి న్యాయాన్ని అనుసరించి ఇక్కడ బ్రహ్మగారి లోకము బ్రహ్మదేవుని లోకము అని షష్ఠీయ బ్రహ్మైవ లోక బ్రహ్మ బ్రహ్మయే పరబ్రహ్మయే లోకము లోకము అంటే మనం పొందదగినది లోకం అంటే మనం పొందేదాన్ని లోకము కాబట్టి పరబ్రహ్మయే లోకము అని సమానాధికరణ్యం చేయాలా లేకపోతే బ్రహ్మదేవుని యొక్క లోకము అని వైయధికరణ్యం చెప్పాలా అనే పోటీ వచ్చినప్పుడు సమానాధికరణ్యానికే ఓటు కొడుతుంది కాబట్టి బ్రహ్మదేవుని యొక్క లోకం కాదు ఇది బ్రహ్మయే లోకం అంటే పరబ్రహ్మయే లోకము అంటే ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ద గాడ్ ఇన్ హెవెన్ ఇట్ ఈజ్ అబౌట్ ద గాడ్ హియర్ విచ్ ఈజ్ హెవెన్ అదే అర్థం ఆ సంస్కారాన్ని బట్టి ఉంటుంది వాడు లోకాలు లేపటికి ఎక్కడో చూసి సంస్కారం గలవాడైతే బ్రహ్మలోకం అనగానే షష్ఠిత పురుషులో వెళ్ళిపోతాడు వేరే వాడే ఆత్మలోకమే బ్రహ్మలోకము హెవెన్ హియర్ హెవెన్ వితిన్ అనే సంస్కారం సమానాధికరణం తీసుకుని వేరా ఇదే బ్రహ్మ ఇదే లోకము మనం పొందాల్సింది ఇది అదే బ్రహ్మ పొందాల్సిన లోకం ఆది బ్రహ్మదేవుడు కాదు జే లోకము ఇదే బ్రహ్మ అని ప్రతిష్ఠి కంక్లూషన్ అలాగ మీరు సమాసాన్ని చెప్పుకోవాలి ఏతదే చహరహర్ బ్రహ్మలోకగమనం దృష్టం బ్రహ్మలోకశబ్ద సామానాధిక్యవృత్తి పరిగ్రహే ి దృష్టం లింగంచ అనుందిగా అది చెప్తున్నారు ఇప్పుడు దాన్ని వివరిస్తున్నారు ఏమంటే బ్రహ్మలోక శబ్దానికి తత్పురుష చెప్పకుండా కర్మధారీ సమాసం చెప్పడంలో మీకేదైనా లింగము లింగము అంటే సూచన చేసే హేతు ఉన్నదా లింగము పర్వతో మహిమాన్ ధూమాత్ ధూమానికి లింగము అని పేరు ఎందువల్ల పోగొస్తోంది కనుక అల్టిమేట్గా అగ్నిపర్వతం మీరు చూసినప్పుడు అలాగే చూస్తారు నేను ఆశ్చర్యపోయాను స్వామీజీ మీరు అగ్నిపర్వతం చూడాలండి అన్నారు మాతో నేనున్నాను చిన్నప్పటి నుంచి తర్క సంగ్రహంలో చదువుతున్నామయా ఇది పర్వ పర్వతం వర్ణిమాన్ కాబట్టి ధూమం చూసి వన్యుండూ కూడా తప్ప వన్ చూసే భాగ్యం ఎప్పుడు కలగలేదు కొంచెం కష్టమైనా వస్తాను వెళ్దాం రండి అన్న వెళ్ళాం ఎక్కడ హవాయికి పోయాం అగ్నిపర్వతం చూద్దాం అది అక్కడికి వెళ్ళాక వివాళం దిగి ఏదో హోటల్ రూమ్కో ఎక్కడికో వెళ్ళాం ఎవరో భిక్షించారో భిక్ష చేసి కారు ఎక్కి వెళ్ళాం వెళితే అక్కడ అదిగో కూడా వస్తుంది అది అగ్నిపర్వతం చూసి చూపిస్తే ఇంత దూరం పోసుకొచ్చింది పర్వత వధివా ధూమాత్ మళ్ళీ అక్కడ ధూమమే అక్కడ ధూమమే నథింగ్ డూ ఈ ధూమం చూసి వడ్డీ దీనికోసం ఇంత దూరం ఎందుకంటే రావడం వీ షుడ్ గో అడ్ సీ ది ఫైర్ నేను లెఫ్ట్ వేస్ట్ దీనికోసం ఇది అక్కడ మేము తర్కసంగా చిన్నప్పుడే చూసేసాం అంటే అక్కడికి ఆ జియాలజీ రీసెర్చ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని మాత్రమే అలౌ చేస్తాను ఇంకా వాళ్ళని అలౌ చేయండి ఫెడరల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి కాబట్టి మీరు చూడవే విజు విజ్జు ధోమవే చూసాం అప్పుడు నేను చెప్పాను నేను కొంచెం మురాయించా ఇవన్నీ చూస్తే కానీ ఇక్కడి నుంచి కదిలేది లేదు అవన్నీ చూడాలి కానీ ధోమం చూడడం కోసం విమానం ఎక్కి రావడం అంటే అప్పుడు హెలికాప్టర్ ఎక్కావు ఎక్కితే కొద్దిగా కనబడింది వల్ల హెలికాప్టర్ వాళ్ళ దాని మించి ఎగిరినప్పుడు మంధి కనపడి అనివే లింగము అంటే ఏమిటో చెప్పాను మీకు లింగము సో ఇక్కడ లింగము గలదు ఇది షష్ఠీ తత్పురుష కాదండి ఇది సమానాధికరణీయం సమానాధికరణీయం కర్మధారీ సమాసమే అని చెప్పడానికి లింగము గలదు ఏమిటంటే ఆ లింగం ఏమిటో తెలుసినా ఈ బ్రహ్మలోకానికి వీళ్ళు ప్రతిరోజు వెళ్తున్నారు వస్తున్నారు అని చెప్పారుగా అహరహ బ్రహ్మలోక గమనం ఉంది కదా ప్రతిరోజు వెళ్తున్నారు వస్తున్నారు తెలుసుకోలేకపోతున్నారు అసలు ఆ విషయం లక్ష పెట్టండి ఏమంటే మీరు ప్రతిరోజు నిద్రావస్థలో వెళ్ళి వచ్చే బ్రహ్మలోకము అది ఇక్కడున్న బ్రహ్మలోకం అవుతుందా అక్కడ ఉన్న బ్రహ్మలోకం అవుతుందా ఇక్కడున్న బ్రహ్మలోకమే అవుతుంది ప్రతిరోజు మీరైతే బ్రహ్మదేవుని యొక్క లోకానికి వెళ్ళి అయితే రావట్లేదు కదా కాబట్టి ఆ పదమును బట్టి ఆ లింగమును బట్టి ప్రతిరోజు వెళ్ళి వచ్చుట ఇప్పుడు చెప్పండి బ్రహ్మలోకము కర్మధార సమాసం అని షష్ఠీ పురుషా కర్మధార లింగము ఏమిటి లింగము ప్రతిరోజూ వెళ్ళి వచ్చుట అనే లింగం నహీ అహహ అహరహ प्रजा कार्य ब्रह्मलोक सत्यलोकाख्यम गति शक्यं कल वो मन आये अट् वीद्रो देहा विचिपेसी अला विमेदी ఆ హిరణ్యగర్భలోకానికి కార్యబ్రహ్మ అంటే హిరణ్యగర్భుడు ఆయనకి కార్యబ్రహ్మ అని పేరు ఎందుకంటే పుట్టాడు కదా పుట్టాడు కదా పద్మంలో పుట్టాడు అంటే ఇంకా కార్యబ్రహ్మ అయిపోయాడు సో చూడండి పుట్టాడు అనగానే వాడి పని కార్యబ్రహ్మలో పడసారి తీసుకెళ్ళేవాడిని ఇంకా కారణం కాదు ఇంకా ఇంకా పుట్టినవాడు కారణం ఎలా అవుతాడు సో ఆ కార్యబ్రహ్మలోకం అంటే బ్రహ్మదేవుని యొక్క లోకం ఏదైతే కలదో అక్కడికి ప్రతిరోజు వీడు వెళ్ళడం రావడం అనేది మీరు అదేమీ అలాగే చెప్పలేరు కదా మీరైనా కూడా అని ఆయన అంటున్నారు పాపం మనం వాళ్ళు అడిగితే మేము అలాగే చెప్తూ ఉంటారు వీళ్ళతో సరే కానీ ఆయన ఏమంటున్నారంటే వీళ్ళు అలా చెప్పలేరు కదా కాబట్టి అలాగంటే కల్పించడానికి ఛాన్స్ ఏమీ లేదు కనుక ఈ బ్రహ్మలోకము ఇది దహర శబ్దవాచ్యమైన పరమాత్మయే హృదయంలో ప్రకాశించే పరమాత్మయే తప్ప కార్యంబ్రహ్మలోకము కాదు తథాహి దృష్టం లింగం చె సూత్రమే ధృతేశ్చ మహిన్న అస అస్మినుపలబ్ధే ఇంకో హేతు ఏమిటి దహరము అనేది పరమాత్మయే అని చెప్పుటకు మరొక కారణము మరొక హేతువు एकटदि धृतेश धृति अनेकोक हेतु मल्ल इंको हेतु महिम अस् अस्पलब्धे वी दीन यु महिम अभवा वस्तु रो हेतु चूदा धृति अने हेतु दीनयी की महिम अभवा వాటిని బట్టి దహరము అంటే పరమాత్మయే అని మీరు ఎలా నిర్ధారణ చేశారు అదంతా కూడా ఆ వివరణలో ఉంటుంది ధృతేష్ట హేతో పరమేశ్వర ఏవా అయం దహర ఈ దహరము పరమేశ్వరుడే పరమాత్మయే పరబ్రహ్మయే ఎందువల్ల హేతువేమిటి ధృతి అనే హేతువు వలన దాన్ని వివరిస్తారు కథం దియట్లుహరోస్ అంతరాకాశ ఆకాశౌపమ్యపూర్వకం తస్న్సర్వసమాధానముక్ తత్మశబ్దం ప్రయుజ్య అపహతపాత్మణయోగం ఉపదిశ్య తమేవా అనతివృత్త ప్రకణం నిర్దిశతి అథయ ఆత్మా సేతుర్విధృతి ఎాంకాసంభేదాయ మొత్తం గడచిన ఆ సెక్షన్ అంతా అలాగ పట్టుకుని ఇదిగో అని ఉంటుంది వాక్యం ఆ దహర విద్య ఎలా మొదలైందంటే మొట్టమొదటి మంత్రం ఎలా మొదటి ఖండం మొదటి మంత్రం దహరోస్మిన్నంతరాకాశ అని మొదలైంది ఈ లోపల దహరా ఆకాశము అని చెప్పి ఇది ప్రకృత్య అని మొదలుపెట్టారు తర్వాత ఆకాశౌపమ్యపూర్వకం తస్మిన్ సర్వసమాధానం ఉక్త ఆ తర్వాత మంత్రాల్లో ఏం చెప్పారు ఈ లోపలే ఆకాశం ఉంది బయట ఆకాశం ఉన్నది ఈ బయట ఆకాశంలో ముల్లోకాలు ఉన్నాయి బయట ఆకాశంలోనే కాదు దీని లోపల కూడా ముల్లోకాలు ఉన్నాయి అని చెప్పారు బయట ఆకాశంతో దీనికి పోలిక పెట్టి బయట ఆకాశంలో ఏ ముల్లోకాలు విశాలంగా విస్తారంగా ఉన్నాయో ఈ లోపల ఆకాశంలో కూడా అంత విశాలంగానూ ఉల్లోకాలు ఉన్నాయి అని చెప్పారు అది నెక్స్ట్ చెప్పారు చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఏం చెప్పారు తస్మిన్నేవచ ఆత్మశబ్దం ప్రయోజ ఆ దహర ఆకాశము అది అది నీ ఆత్మ అని కూడా చెప్పారు చెప్పి ఇంకా ఏం చెప్పారు అపహత పాపత్వాది గుణయోగంచ ఉపదిశ్య ఆ దహర ఆకాశంలో పాత్మ అంటే పుణ్యపాపాలు లేవు సుఖదుఖాలు లేవు అని కూడా ఉపదేశించారు అంతవరకు ఉపదేశించి అనతివృత్త ప్రకరణం ప్రకరణం అయిపోలేదు ఇంకా దహారాకాశ ప్రకరణమే నడుస్తోంది అప్పుడు ఇలా చెప్పారు ప్రకరణం మారలేదు అంటే అర్థం ఇంకా చెప్తున్నది కూడా ధహరాకాశాన్ని గురించే చెప్తున్నారు ఏమని చెప్పారు అథయ ఆత్మా ఆ ఏదైతే ఆత్మయో సహా అది సేతు బ్రిడ్జ్ సీతు అంటే బ్రిడ్జ్ విధృతి ఏషాం లోకానా అసంభేదాయ అంటే ఈ బ్రిడ్జ్ అనేది ఎలా వాడతారంటే రెండు సెన్సుల్లో వాడతారు ఒకటి ఇట్నుంచట్టు వెళ్ళడానికి దారి అదొక బ్రిడ్జ్ కానీ మామూలుగా ఇప్పుడు రెండు బిల్డింగులు పక్క పక్కన ఇలా నిలబడి ఉన్నాయనుకోండి వాటికి స్టెబిలిటీ రావడం కోసం మధ్యలో బ్రిడ్జ్ ఒకటి కట్ట కాబట్టి బ్రిడ్జ్ ఏం చేస్తుందంటే ఈ గట్టుని ఆ గట్టుని గట్టిగా కలిపి నిలబెడుతుంది ఈ లోకాన్ని ఆ లోకాన్ని కలిపి నిలబెడుతుంది ఈ ఈ గట్టి ఈ లోకం అండి ఆ గట్టి ఆ లోకం ఇప్పుడు ఆత్మరా పరలోకమైనా ఆత్మకే ఇహలోకమైనా ఆత్మకే పరలోకం పరలోకం ఉంటుంది పరలోకాన్ని ఇహలోకంతో ముడిపెట్టేది ఏమిటి ఆత్మ అది సేతువు ఇహలోకం నుంచి పరలోకం వెళ్ళాలంటే మధ్యలో సేతు ఏమిటండి ఆత్మ ఆత్మ లేకుంటే పరమాత్మ ఎందే ఇహలోకం ఉన్నది పరలోకమున్నది ఆ పరమాత్మ ఆ సేతువు లేకుంటే ఇహలోకము చిన్నాభిన్నమైపోతుంది పరలోకము చిన్నాభిన్నమైపోతుంది అవి చిన్నాభిన్నం కాకుండా నిలబెట్టేటువంటి సేతువు అది పరమాత్మ అది ఏ అని చెప్పారు నిలబెట్టుట ధృతి అంటే నిలబెట్టడం విధరణ విధరణము అందిగా చేతుర్ విధృతి విశేషంగా గట్టిగా నిలబెట్టుట అనే విధంగా ఆ ధృతి అనే విశేషణాన్ని వేసి చెప్పారు ఆత్మ అన్నారు అది అది ఏది దహరాకాశం ఇప్పుడు చెప్పండి ఈ దహరాకాశము ధృతాకాశం అవుతుందా జీవుడవుతాడా పరమాత్మ అవుతుందా పరమాత్మయే అవును ఎందుకంటే జీవుడు ఏమిటి నిలబెడతాడు ఏము నిలబెట్టలేడు భూతాకాశం ఏం నిలబెట్టదు భూతాకాశంలో అనేవి ఉంటాయి ఈ లోకాన్ని ఇక్కడ ఆ లోకాన్ని అక్కడ సూర్యమండలాన్ని అక్కడ చంద్ర మండలాన్ని అక్కడ ప్రతీది దాని దాని స్థానములలో నిలబెట్టేది ఆ పరమాత్మే ఇప్పుడు నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఇండియాలో ముఖ్యంగా మన హైదరాబాద్ తీసుకోండి అంటే ఏదైనా బాంబే ఢిల్లీలో ఏదో కొంత లా కనపడుతుంది హైదరాబాద్లో అసలు లా అసలేదు నో లా టౌన్ అబ్సల్యూట్లీ లా టౌన్ అంటే ఇసి నేను చెప్తున్నా క్లాస్ టైన్ తర్వాత వెళ్తుంటే పద్మనాభనగర్ రోడ్ లేదండి ఇది పద్మానాభ ఇంతే విషయాలు ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫుట్పాత్ దాన్ని మీరు అడుగు పెట్టలేరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మట్టి అన్నీ ఉన్నాయి అక్కడ కొబ్బరికాయలు దుకాణం పెట్టి ఆయన ఇక్కడ దాకా కొబ్బరికాయలు అమ్ముతున్నారు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కొబ్బరికాయలు కొనుక్కుని వాళ్ళందరూ నిలబడున్నారు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వాళ్ళు లారీ ఆపి కొబ్బరికాయ కొనుక్కు తాగుతున్నారు ఇక్కడికి వచ్చాం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫుట్పాత్ ఈ సందులోంచి వెళ్తున్నాం మేము ఇదంతా అక్కడి త్రీ ఫోర్త్ ఆటర్ నేను చేశాను త్రీ ఫోర్త్ పోలీసుడు కూడా వాడు కూడా ఆ కొబ్బరికాయ దుకాణం దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా ఒక కొబ్బరికాయ కొట్టకుండా నేర్చక్క పోతాడు కానీ దేన్ని సెట్రైట్ చేసే పని వాడు చేయనే చేయ ఏదైనా అంటే నీ దగ్గర పాస్బుక్ ఉందా నీ ఇన్సూరెన్స్ ఉందా అని మన ఎదురు ఎదురు దెబ్బతీస్తాడు వాడు ఎదురు దాడి చేస్తాడు తప్ప మనకేమో హెల్ప్ చేయడు సో మీకు చిన్న దృష్ట అంటాం అబ్సల్యూట్లీ లా లెస్ సో అయినా మనందరం సుఖంగా జీవిస్తున్నాం మీకు తెలుసో తెలియదు అమెరికాలో లా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్ని సిస్టమేటిక్గా ఉంటాయి కానీ మనకున్న విశ్రాంతి సుఖం వాళ్ళకి లేదు మీకు తెలుసు రహస్యం మనకే ఉంది విశ్రాంతి సుఖం ఎందువల్ల తెలుస్తుందండి ఆ పరమాత్మ ధర్మరూపంగా మనకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది ధర్మం అంటే నిలబెట్టేది ధర్మం ఇంకా మీ ఇంటికి మీరు వెళ్ళొచ్చు తలుపు తీసుకుని లోపలి మీ డబ్బాలో ఫుడ్ మీరు తినొచ్చు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు ఇదికే మైకు నో పెట్టి అల్లం ఉంటారు దానికి మీరు అడ్జస్ట్ అవ్వాలి తప్ప మీ ఇంట్లో మీరు నడుము వాల్సొచ్చు కానీ చెవులకి ఇవి ఉంటాయి విమానాల్లో ఇస్తా నేను అవి పెట్టుకుంటుంటాను ఇప్పుడు మీకు కావాలంటే ఇస్తాను నా దగ్గర ఉన్నాయి సో ఇక్కడ చెవులకి రెండింటికి బిగించేసుకుంటే ఈ కుక్కలు బాజాలు భజంత్రీలు తర్వాత బాణాసంచ మైకులు ఇవి ఇంక ఏం చేయలేవు నేను విషయాలు ఇవ్వబడుకోవచ్చు నిజంగా కాబట్టి అది ఒక ధర్మం ఒకటి నిలబెట్టి మీకు ధర్మం ఎక్కడ కనబడుతుంది మీరు అనుకుంటారు ధర్మం ఒకటి టెంపుల్లో పూర్తి చేసే చోట ఉందనుకుంటారు టెంపుల్లో పూర్తి చేసే చోట ఉండదు మీ జీవితంలో ప్రతి క్షణంలోనూ మీకు ఒకంత విశ్రాంతి ఒకంత మనస్సుకు సుఖము లభించిన సందర్భంలో ధర్మమే మీకు అది ధర్మం లేకపోతే ఇంత లాలెస్ సిటీలో ఎవరూ సుఖంగా ఉండేందుకు ఛాన్సే లేదు చిత్రం వర్షం పడింది అంటే ధర్మం చర్మం ఉండబట్టి వర్షం పడింది నిన్న రాత్రి సుఖంగా నిద్రపోయాం ఆ పరమాత్మ మన మనల్ని అందరినీ తనలోకి తీసుకుని మళ్ళీ తీసుకొచ్చి బయట విధులు పెట్టాడు దీనివల్లనే మనం సుఖంగా ఉండగలం ఇప్పుడు చెప్పండి పరమాత్మ ఉన్నాడా లేడా రష్యన్ అంబాసిడర్ క్రిస్టియవ్ కాలంలో అంబాసిడర్గా ఉన్నాడు క్రిస్టియవ్ కాలంలో వాడు వెళ్ళిపోయేప్పుడు చెప్పాడు గాడ్ ఈస్ డే India and India, I have to tell you. India has told you there is no God, and you can't go to the world, and you can't go to the world, and you can't go to the world. And you can't go to the world. God is there. How do you know? Because India is functioning. That's what I said. Isn't that? Very true. God is there. How do you know? were able to live in this city of hyderabad peacefully peacefully no anenno kashtapadton jeevisthunnanu nen oppuvaru we live happily comfortably peacefully meega happiness meer feel kaapute meelo edho samasya undabattu meega feel kaavatledu adaravajeerly we happily and peacefully therefore god is are kabatte ee lokamulananitine కర్మఫలములు కర్మలు ఇక్కడ కర్మ చేస్తాడు అక్కడ ఫలం పొందుతాడు సుఖాలు పొందుతాడు దుఃఖాలను పొందుతాడు ఎవడూ తప్పించుకోలేడు అంటే ఆ పరమాత్మ ఈ లోకములనన్నిటినీ ఆయా స్థానముల ఎందు నిలబెట్టి ఉన్నాడు ఆ పరమాత్మయే నీ ఎందు దహర ఆకాశమై ఉన్నాడు ఇప్పుడు చెప్పండి దహరా ఆకాశం అంటే పరమాత్మ అయిందా కాలేదా ఎందువల్ల సేతు విధరణ అసంకర హేతు కలగా పొలడం అయిపోకుండా ఎవడి కర్మ వాడిది ఎవడి కర్మ బలం వాడిది అది సేతు సేతు ఉంటే ఈ గట్టు ఆ గట్టు మంచి బలంగా ఉంటుంది గట్టు బలంగా ఉంటే నది ఇక్కడ ఉంటుంది పొలాలన్నీ అక్కడ ఉంటుంది ధవళేశ్వరం బ్యారేజ్ ఉంటే గోదావరి కంట్రోల్లో ఉంటుంది ఇటువంటి పంట పొలాలు ఉంటాయి వాటికి నీరు అందుతాయి పంటలు పండుతాయి బ్యారేజ్ లేదనుకోండి గోదావరి అల్లకల్లోలం చేసి పెట్టేస్తుందంటారు అది అలా తెలుసుకోండి సేతు శబ్దానికి అర్థం అని కాబట్టి పరమాత్మ సేతువు అని చెప్పి ఈ దహరము సేతువు అని చెప్పారంటే దహరము జీవుడు కాదు భూతాకాశము కాదు పరమాత్మే అంటే ఈశ్వరుడు అనుభవానికి రాలేదని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఒక ఆయన నేను తిరుపతి వెళ్ళానండి ఆ క్యూరో నిలపడ వెళ్ళేప్పటికి నాకు ఒక్క ఫైవ్ సెకండ్స్ అనుభవం ఏదో కలిగింది నిన్న సత్సంగంలో ఎవరు వాళ్ళని తిరుపతా లేకపోతే ఇంకోటి ఫైవ్ సెకండ్స్ ఒక అనుభవం కలిగింది ఆ అనుభవమే ఈశ్వరుడని వారు అనుకుంటున్నారు చూడండి ఈశ్వరుడని మీరు అనుకోండి అదేదో మనస్సు యొక్క ఒక రకమైన ఉద్వేగం తప్ప వేరేమీ కాదు ఈశ్వరుడు అనుభవము అంటే జ్ఞానపూర్వకంగా కలగాలి ఇలాగ మీరు అనుభవానికి తెచ్చుకోవాలి నేను రోజు నిద్రపోయినప్పుడు ఈశ్వరులో విలీనమై బయటకు వస్తున్నాను ఈ సకల జగత్తును ఈశ్వరుడు నిలబెడుతూ ఉన్నాడు నా జీవితాన్ని ఈ జగత్తులో నా ఈ జీవితాన్ని ఈశ్వరుడే నిర్ధారణ చేసి నడిపిస్తూ ఉన్నాడు ఆ రకంగా అనుభవానికి తెచ్చుకోవాలి ఒక రోజంతా ఉపవాసం చేసి మొన్నాడు టీ బాగా తాగేసి ఆ భజన చేస్తున్నప్పుడు ఊడిపోతున్నప్పుడు ఏదో అయింది అది ఈశ్వరానుభవం కాదది అది ఇంద్రియాలు మనస్సు బాగా వేరెక్కిపోయి ఎక్సైట్ అయిపోయి ఏదో అయినట్టుగా అనిపిస్తుంది అలాంటి వాటికి అసలు విలువ ఇవ్వకూడదు కాబట్టి ఈశ్వరుణ్ణి అనుభవానికి వచ్చి జ్ఞానపూర్వకంగా అనుభవానికి ఈ విధంగా ఆయన వివరిస్తున్నారు చూడండి తత్ర విధులు తిరితి ఆత్మశబ్ద సమానాధికరణ్యాత్ విధారయిత ఉచ్యతే క్తిచ కర్తరి స్మరణాత్ చూడండి ధృ ధాతుడు ధ్రు ధృ అంటే నిలబెట్టుట వీ ఉపసర్గ వీ గురించి జంతు చేయకండి ధృతేష్ట అని కదా సూత్రం కూడా ధృ పక్కన టీ చేరింది ధృతి అయింది ఈ థీ అనేది ప్రత్యయం ఏమిటో ప్రత్యయము క్తిచ్ అనే ప్రత్యయం ఈ క్లిచ్లో కకారం పోతుంది చకారం పోతుంది కకారం పోయి ఎండలో వచ్చి ఇట్లా చేస్తుంది ధృ అవుతుంది థీ ధృ కాదు బిగినింగ్లోనైనా రావాలి ఎండలోనైనా రావాలి కకారం పెట్టారు కాబట్టి ఎండలో వస్తున్నారు రూలు ధృ థీ అర్థం ఏమిటి కర్తరి స్మరణార్థ కర్తరి కర్త అనే అర్థంలో తిచ్చని ప్రత్యాన్ని పాణిని మహర్షి విధించాడు స్మరించింది పాణిని కాబట్టి ధృతి అర్థమేమిటి కర్త చేయు చేయువాడు చేయునది ఏమిటి ఆ ధాతువుకే మీనింగ్ ఉంటే అది ధాతువుకున్న మీనింగ్ ఏమిటి నిలబెట్టుట కాబట్టి ధృతి అంటే అర్థం ఏమిటి నిలబెట్టేది అని కాబట్టి విధారయట తృచ్ కర్తరి తృచ్ కర్తరి తృచ్ ప్రసిద్ధమైనది కర్తరి క్విచ్ అంత ప్రసిద్ధమైనది కాదు అందుకోసం ఇది కర్తరి తిచ్ దీనికి అర్థం అర్థం నిలబెట్టేది అని విధారయిత ఎవరి విధారయత ఆత్మ ఏది ఆత్మ దహర ఆకాశం అని యథాదక సంతానస్ విధారయితా లోకే సేతు క్షేత్ర సంపదాం అసంభేదాయా ఆ సేతు అనే మాట కూడా ఉంది సేతువు అంటే ఏటి గట్టు అది ఏటి గట్టు సేతువు అంటే ఏటి గట్టు ఏటి గట్టు వెళ్ళలేదు మీరు ఎప్పుడు ఏరు ఏరు అంటే నది ఆ ఏరు యొక్క గట్టు ఏటి గట్టు ఈ ఏటి గట్టు కట్టడంందుకు మీరు ఎప్పుడైనా గోదావరి తీరానికి వెళ్తే ఉంటాయి అక్కడ ఏటి గట్టు అని ఉంటుంది ఆ ఏటి గట్టుకి అవతల వైపు గోదావరి ఉంటుంది ఏటి అవతల వైపున టౌన్ ఉంటుంది రాజోళ్ళ టౌన్ ఒకటి ఉంది రాజోలు రాజోలు మీరు నదీ స్నానానికి వెళ్ళాలంటే రాజోలు టౌన్ చిగురికి వచ్చి ఏటి గట్టు దిగి అప్పుడు నది దగ్గరికి వెళ్ళాలి నేను మా నాన్నగారిని అడిగాను ఎందుకంటే ఈ గట్టి గట్టు దిగినా ఇంకా ఇసక మేత తప్ప ఏమీ లేదు నది అక్కడ ఎక్కడ ఉంది ఈ గట్టు ఎదుర్కోవాలి అయితే వెరమోహన్ నువ్వు వేసవికాలంలో చూస్తున్నాడా దీన్ని వర్షకాలంలో చూడాలి దీని సంగతులు ఈ గట్టు లేకుంటే ఈ రా ఈ రాజులు ఉండదు ఆ గట్టు ఉండబట్టి ఆ రాజులు ఉంటుంది కాబట్టి అలా నిలబెడుతుంది ఆ గట్టు ఉదక సంతానస్య విధా రిత సంతానం ఉంటే ఆ నీటి ప్రవాహాన్ని నిలబెడుతుంది నిలబెడితే ఏమిటవుతుంది క్షేత్ర సంపద అసంభేదాయ ఈ క్షేత్రములు అంటే క్షేత్రములు అంటే పొలములు సంపద అంటే నగరము ఇల్లు వాకిళ్ళు ఇవన్నీ కూడా కొట్టుకుపోకుండగా వాటి స్థానంలో అవి ఉండడం కోసమని ఈ గట్టు ఆ నీటిని ప్రవాహాన్ని అక్కడే నిలబెడుతుంది అది జట్టు చేసే పని అది ఆత్మ పరమాత్మ అలా ఈ లోకాలకి చేస్తోంది ఆ పరమాత్మయే నీ హృదయంలో దహర ఆకాశమై ఉన్నది అది అక్కడ నిరూపణం ఏమయమాత్మా ఎం అధ్యాత్మాదిభేదిన్నా లోకాశ్రమాదీనా విధారయిత సేతు అసంభేదాయా అసంకరాయ ఇది ఏవం ఇదే విధంగా అధ్యాత్మ నేను అధ్యాత్మ అధిభూత జగత్తు అధిదైవ ఈ మూడింటినీ ప్రకాశింపజేసే చైతన్యము ఒక్కటి ఆత్మ ఏమండి ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూ అధ్యాత్మం అధిభూతం అధిదైవం స్పష్టంగా తెలుస్తూ ఉంటున్నాయా లేదా మీకు లేకపోతే అధ్యాత్మం వెళ్ళి అధిభూతంలో కలగా అయిపోతుందా అయిపోవట్లేదు తెలివియందు అన్నీ చక్కగా ప్రకాశిస్తుంది తర్వాత అహం బ్రాహ్మణ అయం క్షత్రియ అయం వైశ్య అయం శూద్ర అంటో అందరియందు ఒకే ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూ నిలబడి ఉన్నదా నిలబెడుతూ ఉన్నదా లేదా నేను గృహస్థుని వీడు సన్యాసి వాడు బ్రహ్మచారి అంటో ఆశ్రమాలన్నిటి ఎందు వ్యాపించి అన్నిటినీ తమ తమ స్థానములలో నిలబెడుతున్నది ఏమిటి ఆత్మ ఆత్మ లేకపోతే నేను బ్రహ్మచారిని నేను గృహస్థుని నేను సన్యాసిని అనేదే ఉండదండి ఆత్మ చైతన్యం ఉండబట్టి ఉన్నాయి ఆత్మ ఉండబట్టి వర్ణాలు ఉన్నాయి ఆత్మ ఉండబట్టి అధ్యాత్మ అధిభూత అధిదయం సినిమా దీపం లేదండి సినిమా లైటు లేదండి అప్పుడు ఏముంటుందండి మీరు నమ్మరు నేను ప్రతిదాన్ని అనుభవానికి ముడేసే ప్రయత్నం చేస్తాను మేము సినిమా చూస్తున్నాం ఏఎన్ఆర్ ఏఎన్ఆర్ ఫ్యాన్స్ మేము అప్పట్లో ఇప్పుడు యాభై ఏళ్ళు సినిమా చూస్తున్నాం అమలాపురం కష్టపడి సినిమా చూస్తున్నాం ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా సినిమా ఎనిమిది అయిందండి మంచి క్లైమాక్స్లో ఉందండి అక్కడ కరెంట్ పోయి అయితే కరెంటు పోయింది మళ్ళీ వాపసు వస్తూ ఉంటుంది ఓ పావు గంట తర్వాత వస్తుంది అప్పట్లో జనరేటర్స్ ఉండేవి కావు తర్వాత జనరేటర్స్ అనే మాట వచ్చింది వారు అడ్వర్టైజ్మెంట్లో వేసేవాడు మా సౌకర్యము కాలదు అని రాసేవాడు అంటే మేము జనరేటర్ ఆన్ చేసి సినిమా చూపిస్తాము కరెంటు పోయింది మేము అందరం పోగడ్డాం అక్కడ వాడిని అడిగాము ఏమిట్రా పరిస్థితి వాడు పావు తర్వాత ఫోన్ చేశానండి ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందిట ఇప్పట్లో వచ్చి మాట ఏమీ లేదు ఈ వ్యాధికి ఇంకా సెకండ్ షో కూడా క్యాన్సిల్ అని చెప్పాడు మరి అలాగా మాకందరికీ పాసులు ఇచ్చాడు మీరు రేపొచ్చి మిగిలిన సినిమా చూడొచ్చు మీరు మీరు తొలి నుంచి మధ్యలో రావచ్చు ఎప్పుడైనా రావచ్చు అని పాసులు ఇచ్చాడు ఇంటికి వచ్చేప్పుడు మా బెంగేవిటంటే ఆ ఏఎన్ఆర్ ఏమయ్యాడు సావిత్రి అక్కడ ఇదేమైంది అదేమైంది అని ఎందుకంటే ఆ ప్రకాశం ఉంటే అవన్నీ సక్రమంగా ఆ స్కీమ్ అంతా కూడా ఒక కంక్లూషన్కి వచ్చేది మేము ఇంటికి వచ్చేవాళ్ళం ఇప్పుడు ప్రకాశం లేదు స్కీమ్ ఏమో చిన్నాభిన్నం అయిపోయింది చలా ఏది ఏమైందో తెలియకుండగా బెంగ తోటి ఇంటికి చేరు బెంగ దిల్ ఏ మందిర్ ఏదో మనసే మందిరం పాపం అతను ఏమైపోయాడు ఆ డాక్టర్ ఏమైపోయాడు ఆ పేషెంట్ ఏమైపోయాడు మాకేమో బెంగగా ఉంది ఏమీ తేలలేదు సో ఆత్మ చైతన్యం అట్టి ఆత్మ చైతన్య ప్రకాశం లేకుంటే అధ్యాత్మ అధిభూత అధిదైవ వర్ణ ఆశ్రమ పశు పక్షి సుఖ దుఃఖ మంచి కర్మ చేసుకున్నాడు సుఖాన్ని పొందాడు అంతా ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటుంది చెడు కర్మ చేసుకున్నవాడు దుఃఖాన్ని పొందాడు అంత ఆత్మచైతన్యంలో ఇవన్నీ ఈ సర్వము ప్రకాశిస్తూ ఉంటాయి దృశ్యములే దాంట్లో ఏం సందేహం లేదు కానీ దృశ్యములలో కూడా ఒక ఆర్డర్ ఉందిగా ఆర్డర్ ప్రకాశిస్తూ ఉందిగా సినిమా అంతా దృశ్యమే కానీ దాంట్లో కూడా మరి ఒక ఆర్థరే ఉంది కదా అందుకోసమే కాదు మనం వెళ్ళి చూసి అదే మాయా ఆ అర్థం చూసి ఇదంతా సత్యం అని అనిపిస్తుంది అదే మాయా సినిమా మాయ ఎందుకైందంటే ఆ సినిమా ఎలా ఉంటుందంటే చాలా హేతుబద్ధంగా ఉంటుంది వన్ సీన్ లీడ్స్ టు ది అదర్ అక్కడ అలాగే ఉండదు అక్కడ ప్రతిదీ మూమెంట్ అది వన్ లీడింగ్ టు ది అదర్ ఏముండదు ఏముంటుందండి పేషెంట్ వీడి డాక్టరు కాబట్టి వీడి వాళ్ళు పరీక్ష చేస్తున్నాడో అని మనం అనుకోవడమే తప్ప అక్కడే ఉండదు కానీ ఉన్నట్టుగా అనిపిస్తుంది అదే మాయా మహామాయ అబ్బో మాయా మాయా అర్థం అవడం అన్నది ఎవడు మాయా తెలుసుకున్నాడంటే వాడు కృతార్థులు అయిపోతాడు ఈ మాయా మాయా జాంతానయ్ అంటారు కొంతమంది వాళ్ళు మూర్ఖులు అది తెలియదు పిల్లి కళ్ళు మూసుకుని పాలుదాలతో ఏదో సామెత ఉంటాను మాయే లేకపోతే అసలు ఈ జగత్తు గురించి మీరు ఊహ కూడా కష్టపడి కాబట్టి అది మహామాయ ఆ మహామాయలో ఆర్డర్ లేని చోట ఉన్నట్టుగా ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఆత్మ చైతన్యం ఉందో ఇదంతా కూడా సంభవమవుతున్నది కాబట్టి దీనికి సేతు అని పేరు వచ్చింది ఏవం ఇహ ప్రకృతే దహరే విధారణ లక్షణం మహిమానం దర్శయతి ఏమంటే ఒక మహిమను సూచిస్తున్నారు ఇక్కడ విధారణం మహిమ ఆ మహిమ భూతాకాశంలో ఉండదు జీవుడులో ఉండదు పరమాత్మ ఎండే ఉంటుంది మహిమ ఉంది అంటే వాడు జీవుడు కదు లేదా భూతాకాశము కాదు అది పరమాత్మ ఎందు మాత్రమే మహిమ కలదు అది మహిమండి దాన్ని మహిమ అంటారు ఇప్పుడు నేను చూడండి అసంకరంగా అన్నీ నిలబెట్టాను మహిమ తప్ప ఈ ఆకాశం ఈ కృషి ఆ సూర్యుడు చంద్రుడు ఈ జీవుడు ఇది మహిమ తప్ప ఫోటోలోంచి ఏదో పడింది అది మహిమలా అవుతుంది అంతా కూడా మూర్ఖత్వం కాబట్టి ఇది యథార్థమైన మహిమ అయం చె మహిమా పరమేశ్వరే శృత్యంతరాదుపలభ్యతే ఇగో ఈ మహిమ ఉన్నదే ఇది పరమేశ్వరుని మాత్రమే ఉంటుంది జీవుడి ఎందు కానీ ఆకాశం భూతాకాశం జడం దాని ఉండదు ఆ మాట ఇక్కడ చెప్పడమే ఇంకో స్టే కూడా అలాగే చెప్తోంది ఎలాగా ఏత్యవా అక్షరస్యా ప్రశాసనే గా సూర్యాచంద్రమౌ విధ్వృత ఇత్యాదే దీన్ని బృహదారంకంలో దీన్ని గార్గి బ్రాహ్మణమునో అక్షర బ్రాహ్మణమునో ఏదో పేరుతోటి మనం చదువులో ఎప్పుడే నేను అంతర్యామి బ్రాహ్మణం అని పేరు గుర్తా గుర్తు వీరు చూడాలి ఇట్స్ ఎ మార్గలస్ బ్రాహ్మణ అక్కడ గార్జి అడుగుతుంది ప్రశ్నలు యాజ్ఞవలసే మహర్షి సమాధానం చెప్తున్నాడు హే గార్గి అని ఆమెను నిర్దేశించి చెప్తున్నాడు గార్గి అడిగింది సూర్యుడు చంద్రుడు నేల భూమి ఇవి ఎప్పుడూ కూడా గతులు తప్పవు ఎందువల్ల అని అడిగింది అడిగితే ఆయన చెప్తున్నాడు ఏతస్య అక్షరస్య ఈ అక్షర పరమాత్మ గలదే వినాశము లేని అక్షర పరమాత్మ దీని అధీనంలో ఉన్నాయి మూడును అంచేతనే వాటి గతులు తప్పకుండా ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఫిక్స్ అయి ఉన్నది విధులు తౌ ఆ ధృతి అనే మాట అక్కడ వచ్చింది విధులతవు తిష్టత అది ఉంటుంది ఇది ఉంటుంది నేను ఇక్కడే నేను అది చెప్తున్నాను మన చిన్న జీవితానికి అప్లై చేసి చెప్పా మనం క్లాస్ అయిపోయింది తలుపు తాళం వేసుకుని ఇంటికి వెళ్తాం తలుపులు తీస్తాం వండుకుని రెండు మెతుకులు తినే విశ్రమిస్తాం అంటే అర్థం ఏంటి ఎవరి స్థానంలో వాడు ఉండగలుగుతున్నాడు ఎక్కడ ఇన్ సచ్ లాలెస్ టౌన్ లైక్ హైదరాబాద్ ఇట్ ఈస్ బీయింగ్ మేడ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ హూమ్ నాట్ బికాస్ ఆఫ్ ది పోలీస్ ఒక ధర్మము అనే ఒక ఇప్పుడు రూపాయలు ఇచ్చారు రెండు అరటిపళ్ళు ఇస్తే ఎవరా అంటే పది రూపాయలు ఇస్తే వాడు రెండు అరటిపళ్ళు ఇచ్చి మళ్ళీ ఐదు రూపాయల చేతులు పెడతాడు ఎలాగ జరుగుతోంది ఇదంటే పోలీసు వల్ల ధర్మం పోలీసు వల్ల అయితే లాస్ వల్ల అయ్యో లా లా అబైడెన్స్ని బట్టి అలా జరుగుతుందని మీరు అనుకుంటే అమెరికాలో అలా జరుగుతుందేమో ఇక్కడ అలా జరగట్లేదు ఇక్కడ కేవలము ధర్మము అనే దానివల్లే జరుగుతుంది వాడు నాకు ఇంకో వాడి దగ్గర సగం కట్ చేసిన అరటిపండు ఒకటి ఉంది సగం అది పాడైపోతే కట్ చేసి పెట్టుకున్నాడు అది కూడా ఇచ్చాను అది పటుంబ పంతులు అని ధర్మం ధర్మం ఇట్ ఈజ్ రన్నింగ్ ద హోల్ సొసైటీ మన జీవితాలని ధర్మమే కాపాడుకోండి ఆ ధర్మరూపం ఆ అక్షర పర అదే ధర్మం ధర్మం అంటే ధారయితానం నిలబెట్టేది కాబట్టి సూర్యుడు చంద్రుడు భూమి వీటన్నిటినీ అక్షర పరంబ్రహ్మయే నిలబెడుతోంది కాబట్టి ధృతి సేతు అది పరమాత్మ అదే దహరాకాశం అని చెప్తూ ఆ దహరాకాశం జీవుడు ఎలా అవుతాడండి త్రా నిశ్చితే పరమేశ్వర వాక్యే శూయతే ఇప్పుడు వాక్యము అస్మిన్నంత ఆకాశ ఈ వాక్యము ఇది భూతాకాశ వాక్యమా జీవవాక్యమా పరమాత్మ వాక్యమా అని మనం మీమాంస చేస్తున్నాం ఇక్కడ డౌట్ ఉంది కాబట్టి చర్చ చేస్తున్నాం డౌట్ అసలు లేనే లేని వాక్యం ఇంకోటి ఉంది అది పరమేశ్వరుణ్ణి చెప్పి వాక్యమే దాని మీద డౌట్ ఏం లేదు ఆ వాక్యంతో పోల్చి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఇది పరమేశ్వర వాక్యమా జీవవాక్యమా ఏమిటంటే ఆ వాక్యము ఏషరేషూతాధిపతి ఏష భూతపాల సేతు విధరణ ఏషాం లోకానాసంభేదాయ లాలో ఈ లాయర్స్ అద్యుజస్త చూడండి సజ్జ అలాగే ఉంటుంది ఇదంతా కూడా మీరు ఇక్కడ వాక్యం ఏమిటంటే మీరు కంపేర్ చేసుకోండి అథయ ఆత్మా ససేతు విధృతి రేషాన్ లోకా నామ సంభేదాయ అది వాక్యం అది అది అక్కడ అక్కడ దహయ దహరా ఆకాశ ఈ దహరాకాశం జీవుడా ఈశ్వరుడా అని చర్చ అంటే అది జీవవాక్యమా ఈశ్వర వాక్యమా పరమాత్మ వాక్యమా చర్చ కానీ అక్కడ చర్చ ఉంది కానీ ఈ వాక్యంలో చర్చే ఉంది ఏష సర్వేశ్వర ఏ వాక్యమైంది జీవవాక్యమా ఈశ్వర వాక్యమా డౌట్లెస్ ఏష సర్వేశేశ్వర ఏషూతాధిపతి పంచభూతములకు అధిపతి వన్ ఆఫ్ ది భూతాస్ కాదు ఏష భూత పాల ఈ సకల ప్రాణులను పరిపాలించేటువంటి ఈ పరమాత్మ సో వాట్ ఈస్ దట్ పరమాత్మ ఏష సేతుర్విధరణ ఏషాన్ లోకానా అసంభేదాయ పై వాటి చూడండి అథ య ఆత్మా ససేతున్ విధృతి ఏషాన్ లోకానా అసంభేదాయ ఈ రెండింటినీ పోలిస్తే ఆ య ఆత్మ అనేది పరమాత్మ మీకు జీవుడు అనిపిస్తుందా స్పష్టమవుతుంది కాబట్టి ఈ వా ఈ జడ్జిమెంట్ చూపించి ఆ జడ్జిమెంట్ చూపించి పోలికి చేసినట్టుగా आवाक्या वाक्य पोचुक इं परमे जड़म भूताकाशा चपे वाक्यमू का जीववाक्यसने का धृतेश हेतो परमेश्वर एव अयर धृति अदे महिम धृति महिम ఆ హేతువు చేత ఈ ఆత్మ దహర ఆకాశ అనే వాక్యము పరమేత్మ పరమాత్మ వాక్యమే తప్ప జీవవాక్యము కాదు భూతాకాశ వాక్యము కాదు కాబట్టి దహరము అని మనం చెప్పామే అది పరమాత్మయే దహరము అంటే జీవుడును భూతాకాశము కాదు పరమాత్మయే ప్రసిద్ధే ం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతిశాంతిశాంతి ఓం శ్రీ గురుద్ధ